ప్రార్థన పరిశుద్ధుడమైన తండ్రి ప్రేమా కనికరం కలిగిన దేవ కృప కలిగిన మా ప్రభావ సర్వశక్తిమంతుడ సర్వాధికారి మహాగనుడ మహమ్మతుడ నినాని నిరంతరం కరిత మారని మార్పు చెందిన దేవ వివేదములకు సజీవుడవు స్తోత్రాగుడవు పూజారుడవు తండ్రి ఇంకెంతగానో స్థుతులు స్తోత్రములు చెందుస్తున్నాం తండ్రి గడిచిన కాలం అంతై తండ్రి మిమ్మల్ందరినీ కూడా ప్రభావ మీకు ఉచితం మన కృపతో అపారమైనటువంటి ప్రేమ కనికరములతో మమ్మల్ందరినీ కూడా కాచి కాపాడేందుకు స్తోత్రములు తండ్రి యోగ్యత లేని మమ్మల్ని ఇంత వరకు సజీవంగా ఉంచి నాయన ఈ రాత్రి కాల సమయంలో ని సన్నిధిని అనుభవించినట్లుగా నా ప్రభ పాడి స్థితించిన స్వరం విన్నట్లుగా మీరు గొప్ప ధన్యతకై గొప్ప సమయానికే మీకు ఎంతగానో కృతజ్ఞతాస్వతిని చెల్లిస్తున్నాం తండ్రి ఇదిగా నైనా ప్రభావ జరగబోయే మీటింగ్ అంతట్లోనూ ప్రభావ మీరే తోడుగా ఉండండి పాటల ద్వారా మా హింపొందండి వాకింగ్ ద్వారా మాట్లాడండి రావాల్సిన ప్రతి బిడ్డను ప్రభావ మీరు నడిపించమని ప్రార్థిస్తున్నాను ప్రతిదీ నాయన మీ ఆధీనంలో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం నేను పాటలు పాడే వాళ్ళని వాకించను ప్రభా మీ ఆత్మక నింపినైనా ప్రభావ మీరే తండ్రి నైనా అన్ని విషయాల్లో మహింపొందమని ప్రార్థిస్తున్నాం మీటింగ్ అంతటికీ ఆధీనంతో మీరు నడిపించండి నా ప్రభా మీరే నైనా ప్రభా మీ ఆత్మకార్యం జరిగించమని మీటింగ్ అంతటిని ప్రభావ ఈ సమయం ఒక దీవెనకరంగానూ ఆశీర్వాదకరంగానూ చేయమని ముందున్న సమయం అంతటినీ ప్రభా మీ కృపగల స్థలకు అప్పగించుకుంటూ కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించగలుగుతున్నాం తండ్రి ఆమె నేను ఒక పాట పాడతాను స్ గ నము చేరచము మన ఏసయనా నామమును ఉస్తా గనము చేదము గన పరచము మన ఏసై అమును హుయా ఏ హూయా ఏమ్మా హూయా ఏ ire hallelujah יהוה צאלון hallelujah יהוה רפא hallelujah יהוה שמא hallelujah יהוה ire హెలు ఏ భషాలం ఉస్తా హము చే పారచెదము మన ఏ సయ్యనా మమును ఉస్తా హము చేసి దము గారచెదము మన ఏ సయ్యనా మమును అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి అమూల్యములైన వాగ్దానములు అత్యధికముగా ఉన్నవి వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించదము వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవి chedamu hallelujah yehova rafa hallelujah yehova shamma hallelujah yehova yire hallelujah yehova shalom hallelujah yehova rafa hallelujah yehova shamma hallelujah yehova yire hallelujah yehova sha ఉస్తా హగ నము చేసము గా పారచెదము మన ఏసయనా మమును ఉస్తాగా గ నము చేదము గా పారచెదము మన ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మీయ ఆరాధనలు జరుగుచున్నవి ఇవన్నీ వాగ్దాన ఫలములేగా ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అనుభవించేదము ఆత్మాభిషేకము సమృద్ధిగా పొంది ఆత్మీయ వరములు అను bavincedamum hallelujah yehova rafa hallelujah yehova shamma hallelujah yehova ire hallelujah yehova shalom hallelujah yehova rafa hallelujah yehova shamma hallelujah yehova ire హెలు ఏ హో వషాలం ఉస్తా హానము చే పారచెదము మన ఏసయ నా మమును ఉస్తా గనము చేదము గన పారచు మన ఏసయ్య నామును देश पितर नमदन वग्दा देशमु पितर नमदुन जारम अर्हत पी नुतल अभव అర్హత పొ జయించిన వారమై అర్హత పొంది నూతన ఎరుశలెం అనుభవించదము వాగ్దాన దేశము పితరులకి ఇచ్చిన నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము పితరులకి ఇచ్చిన నమ్మదగిన జయించిన వారమై అర్హత పొంది నూతన ఎరుశలెం అనుభవించిదము జయించిన వారమై అర్హత పొంది నూతన ఎరుశలెం అనుభవించిదము హలెలు ఎహో వరాఫ హలెలు ఎహో వశమ్మ హలెలుయా ఎో వైరే హెహో వశాలం హలెలుయాహో వరాఫ హలెయా Jehovah shamma hallelujah yehovah ire hallelujah yehovah shalom స్ గము చే దము గన పరచ దము మన ఏసయనా మమును ఉస్తా గనము చే దము గరచ దము మన ఏసయ నా మమును హుయాే హో వరాఫ హెష హే హే హే హ హుయాయే హోరాఫాయే వల్లు ఈ రే హుయా వస్తా గాన ము చే పరచదము మన ఏసై అమును ఉస్తా గన ముదము గా పరచ దము మన ఏసై అమ్మ మన ఏ నా మమును విధేయతకే అద్దము చే వినయ మనస్కుడా విధేయులుగా ఉండమాదిరి చూపిన నా ఏసయ్య విధేయతకే అర్థము చెప్పిన వినయ మనస్ కూడా విధేయులుగా ఉండమాదిరి చూపిన నాయసయ అవిధేయత తొలగించుమయా నీ దీన మనస్సు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా నిధిన మనస్సు కలిగించుమయా విధేయతకి అర్థము చెప్పిన వినయ మనస్ మనస్కుడా విధేయులుగా ఉండ మాదిరి చూపిన నాయసయా పరిచర్య చేయుటకై ధరనికి వచ్చిన ప్రేమమూర్తివి ప్రతిచర్య జరిగించక పాపిని క్షమించిన ప్రేమ దీప్తివి పరిచర్య చేయుటక ఇతరునికి వచ్చిన త్యాగమూర్తివి ప్రతిచర్య చేయుటక పాపీని చే క్షమించిన ప్రేమ శిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకుంటవి శిలువ మరణము పొందునంతగా నీవే తగ్గించుకుంటవి అధికముగా హెచ్చింపబడివి అధికముగా హెచ్చింపబడివి అవిధేయత తొలగించమయా నీ దీన మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా నీ దీన మనసు కలిగించుమయా విధేయతకి అర్థము చెప్పిన వినయ మనస్సుడా విధేయులుగా ఉండమాదిరి చూపిన నాయసయ్య పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రి కిలోబడి ప్రతి విషయములు పంపిన వాణి చిత్తము నెరవేర్చితివి పరిపూర్ణమైన భయభక్తులతో తండ్రికి ప్రతి విషయములు పంపినవ చిత్తరేచి శ్రమలు ప కుడవని దేవునిచే పిలువబడితీ శ్రమలు పుడవని దేవునిచే పిలువబడితీ రక్షణకు కారడవైతీ రక్షణకు కారడవైతీవి అవిధేయత తొలగించుమయా నీ దీన మనసు కలిగించుమయా అవిధేయత తొలగించుమయా నీ దీన మనసు కలిగించుమయా విధేయతకి అద్దము చెప్పిన వినయ మనస్కుడా విధేయులుగా ఉండమాదిరి చూపిన ైజ్ ఇస్రాయలీ ప్రభువా ఇస్రాయ లీల దేవా నా ప్రభువా నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను నీకు మాత్రమే నేను మోర పెట్టుచున్నాను మనవులు దయచేసి నిన్నే నమ్ముకున్నాను మనవులు దయచేసి నిన్నే నమ్ముకున్నాను ఏసయ్యా ఓ ఏసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఓ య్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్రాయేలీల దేవా నా ప్రభువా ఆశీర్వదించుము నిశ్చయముగా నన్ను ఘనముగా హెచ్చించుము ఆశీర్వదించుము నిశ్చయముగా నను ధనముగా హెచ్చించుము ఉత్తమ కార్యాలు జరిగించగను ఉత్తమ కార్యాలు జరిగించగను బలపరుచుయీ మట్టి పాత్రను బలపరుచుయీ మట్టి పాత్రను ఏ సయ్యా ఏ సయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఇస్రాయేలీల దేవా నా ప్రభువా ఇస్రాయేలీల దేవా నా ప్రభువా విశాలం చేయుము నా సరిహార్దులు అభివృద్ధి పొందించుము విశాలం చేయుము నా సరిహార్దులు అభివృద్ధి పొందించుము నీ యాజ్ఞల వెంట పరిగే తగను నీ యాజ్ఞల వెంట పరిగే తగను స్థిరపరుచున చెంచల మనసును స్థిరపరుచునా చెల మనసును ఏసయ్యా ఏసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్రాయులదేవా నా ప్రభువా ఇస్రాయేలీయులదేవా నా ప్రభువా తోడుగా ఉంచుము నీహాస్తామును శ్రమ నుండి రక్షించుము తోడుగా ఉంచుము నీహస్తమును శ్రమ నుండి రక్షించుము కీడే దినాదరికి రాకుండాగను కీడే దినాదరికి రాకుండగను కనపరచుని నిత్యకృపను కనపరచుని ఏసయ్యా ఏసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఇస్రాయేలియులదేవా నా ప్రభువా ఇస్రాయేలీయులదేవా నా ప్రభువా నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను నీకు మాత్రమే నేను మొర్ర పెట్టుచున్నాను దయచేసి నిన్నే నమ్ముకున్నాను మనవులు దయచేసి నిన్నే నమ్ముకున్నాను ఏసయ్యా ఏసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఏసయ్యా ఏసయ్యా నీవు తప్ప ఆకాశంలో నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా నాకెవరున్నారయ్యా ఎవరున్నారయ్యా ప్రార్థిస్తాం పరిశుద్ధులు బగు తండడి మీకు స్థుతుల స్తోత్రాలనైనా మహోన్నతుడ మా దేవ మీకే సమస్త ఘనత మహిమా ప్రభావం చెల్లించుకొని చున్నాం ఈ యొక్క సాయంత్రం మీ సన్నిధికి వచ్చినాం ఓ ప్రభావ మీ సన్నిధిలో మాకు సమాధానం మీ సన్నిధిలో మాకు విశ్రాంతి మీ సన్నిధిలో మాకు ఆదరణ ప్రభావ ఇంకెక్కడ లేదు కాబట్టి నైనా మీ వచ్చినాము మాకు నిరీక్షణ మీరేనైనా మాతో మాట్లాడండి మీ స్వరం వింటే మాకు జీవము ధైర్యం ప్రవ్వ మా విశ్వాసం బలపడుతుంది మేము దేని విషయంలో భయపడము దేని విషయంలో చింతించాం కాబట్టి నైనా మీ వాక్యం పట్ల ఆసక్తి మాకు పుట్టించండి మీ యొక్క వాక్యంలో మేము నానబడి జీవితం మాకు అనుగ్రహించండి వాక్యాన్ని గ్రహించాలా వాటిలోని సత్యాలను స్వీకరించి అన్నితులకు చూపించాలా ప్రవ్వ అటువంటి సత్య సువార్థని మేము పాటించాలా ప్రకటించాలా మీ కృప వెంబడి కృప మాకందరికి కనుగరించి నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ సాయంత్రం సన్న ప్రార్థనలో పాల్గొన్న గురించి ప్రార్థిస్తున్నాం నైనా వారి మీ రక్తం లోనికి తీసుకొని రమ్మని ప్రార్థిస్తున్నాం వారిని మీ యొక్క కవర్ చేయమని ప్రార్థిస్తున్నాం దుష్టుడు ముట్టడానికి వీల్లేదు ఎస్ క్రిస్తున్నాం ప్రభావ మా మనసులు పరిపరివిధాలు పోవడానికి వీలలేదు సహాయపడండి సంపూర్ణంగా మీ మీద కేంద్రీకరించుకొని సహాయపడమని ప్రార్థిస్తున్నాం ఓ ప్రభా మీరు అక్కడింత సమీపం ప్రతి సూచన నెరవేరింది కాబట్టి నైనా మేము త్వరగా సిద్ధపడలా మా విమర్శ దినం కొరకు అది అగ్గనే ప్రభావ అనేకలను మేము సిద్ధపరచాల ప్రవ దినం కొరకు మాతో పాటు అనేకలను మీ దగ్గర తీసుకొని రావాలా అదొకటే పని మీరు మాకు అప్పగించినారు అది పని తినిమల్లి యథార్థతతో వినయ భయభక్తులతో ప్రీతికరంగా చేయలేకన సహాయపడమని ఏసు క్రీస్తు పరుషుధనాలు ప్రార్థిస్తున్నాం తండ్రి ఎఫ్ఎస్ లో రాసిన పత్రికలోని వాక్యలను మనం ధ్యానిస్తా ఉన్నాము ఎఫ్ఎస్ లో రాసిన పత్రిక ఆరో అధ్యయము పదకొండవ వచ్చిన నుంచి పౌలు ఈ విషయాన్ని మనకి హెచ్చరిస్తున్నాడు క్రైస్తవ జీవితం ఎట్లా ఉండాలనేది అయితే మన గతంలో కొంతకాలం చూసినాం ఈ వాక్యాలన్నీ మనము ముఖ్యంగా పదవంకి వచ్చేటప్పటికీ తుదకు అన్నాడు తుదకు అంటే నీ క్రైస్తవ జీవితము మాదిరిగా జీవిస్తూ ఒక విశ్వాస ఎట్లా ఉండాలా అనే జీవనాన్ని జీవిస్తూ తుదకు అన్నాడు అంటే జీవించినాక అంటున్నాడు అందుకే కొత్తగా రక్షింపబడ్డ వారికి మనము లెసన్స్ నేర్పుతాం బైబిల్ స్టడీలో ఎట్లా జీవించాలా ఎట్లా ప్రవర్తించాలా నీంట బయట ఎక్కడ పోయినా ఎట్లా ప్రభుకరకు కాంప్రమైజ్ కాకుండా సమర్థించుకోకుండా మనల్ని మనం అమ్ముకోకుండా లోకానికి ఎంత జాగ్రత్తగా జీవించాలా వేషధారణ లేకుండా మోసం లేకుండా కపటం లేకుండా యథార్థతతో మనం ఎట్లా జీవించాలా ప్రతి విషయంలో అవన్నీ మనం అక్కడ చూస్తాం తొమ్మిదో వచనం వరకు మొదటి వచనం నుంచి తొమ్మిదో వరకు మీ ప్రవర్తన ఎట్లా ఉండాలా అని మనం అక్కడ చూస్తాం మనం దేవుని ఎందు ఎట్లా భయభక్తులు కలిగి జీవించాలా అనేది తొమ్మిదో వచనంలో చూస్తాం పరలోకంలో మనకు ఉన్నాడు ఒక యజమానుడు ఒకటి అది జ్ఞాపకం మనం ఈ లోకంలో యజమానులా ఉన్నప్పుడు ఎట్లా ఆ భయం వనుకుడు అనేది బైబుల్ అంతట ముఖ్యమైన వాక్యం ఏంటంటే దేవుని బిడ్డలకి దేవుడు భయం ఉండాల అది లేకపోతే నువ్వు నిర్లక్ష్యంగా జీవిస్తావు కాబట్టి ఆయన ఎందుకు భయభక్తులు ఉన్న వారిని సంపూర్ణంగా ఆశ్రయిస్తాడు దేవుడు కాబట్టి ఎందుకు ఉదయం ప్రార్థన చేస్తామంటే భయభక్తులు ఎందుకు సాయంత్రం ప్రార్థన చేస్తామంటే భయభక్తులు వెళ్ళబిల్ల ఎందుకు ప్రార్థన చేస్తామంటే ఆయన ఎందుకు భయభక్తులు కాబట్టి ఆయనతో సహవాసం కలుగుడాలి కాబట్టి దేవుడు మనిషి నుంచి కోరుకుంది అదొక్కటే ఆయనతో పాటు సహవాసం చేయాలి దేవదూతలను కూడా ఆయన కేర్ చేయలేదు దేవదూతలను సైతం ఆయన పక్కకు పెట్టేసిండు అందుకు దేవదూతలకు ఇష్టం లేకుండే ఆయన అంటే అప్పుడు గతంలో ఈ మనిషిని మనిషిని ఎందుకు సృష్టిస్తున్నాడైనా మనిషికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు మనిషితో సాహసం చేయాలనుకుంటున్నాడు మనిషిలో నివసించాలనుకుంటున్నాడు మనిషి హృదయంలో నివసించాలనుకుంటున్నాడు ఆయనకు ఆశ దేవునికి మన హృదయం నివసించాలని మన హృదయము ఎన్నో ఆత్మలని పట్టుకోగలదు అంత విశాలమైన ఆ హృదయం మనది అయితే సైతానికి ఇది అర్థమైంది అందుకని దేవుని ఆత్మకి చోటు అనియకుండా వాడు మన హృదయల దూరానికి ప్రయత్నిస్తూ ఉంటాడు కాబట్టి ఇది యుద్ధం ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో తెలుసుకోకపోతే వాడు సునాయాసం గురించి దూరిపోతాడు నీలో ఎందుకంటే నువ్వు ఊరికైనా పడిపోతాడు ఈ సత్యాలు గ్రహించకపోతే కాబట్టి తెలుసుకున్నప్పుడు ప్రతి మార్గాన్ని క్లోజ్ చేస్తావు వాడికి వాడికి ఏ తలుపు తెరవన్నట్టు ఏ తలుపు తెరవద్దు అంటే ఏం చేయాలా అన్న విషయాలే మనము తుదకం అని క్రీస్తు క్రీస్తుకు మాదిరిగా జీవించడం నేర్చుకున్నప్పుడు దాని తర్వాతనే యుద్ధము అంటాడు అందుకు కొత్తగా రక్షింపబడ్డ వారు పిల్లలు పసిపిల్లలు వాళ్ళు పాలుదాగే దశలో ఉంటారు అందుకు వాళ్ళు తరచుగా బైబిల్ స్టడీలో పాల్పొందుంటే ఏ రీతిగా తన తమ ప్రవర్తనని సరి చేసుకోవాలా పాపపు నియమాలు పాత జీవితాలు అన్నిటినీ స్వస్తి చెప్పి పరిశుద్ధంగా నూతనమైన మనసు కలిగిన వారం నూతన స్వభావం కలిగిన వారం ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టిన వారం కాబట్టి యథార్థతతో జాగ్రత్తగా జీవించడం నేర్చుకుంటాం ఎక్కడ కూడా ఇంత ఛాన్స్ ఇవ్వమన్నట్టు ముఖ్యంగా డబ్బు విషయంలో ఎందుకంటే బైబిల్ అంతట్లో మనం చూస్తాము డబ్బుని దేవునితో సమంగా చేసుకుంది లోకం పాత నిబంధన కాలం మొదలుకొని కృత కాలం వరకు ఈ రోజు వరకు కూడా అంతే నీలో కృపావరాలు బాగా కదిలింపబడ్డాలా అవి బయటికి రావాలా అంటే నీకు ధన వ్యామోహం ఉండద్దు ధనం చూడంగానే నువ్వు టెంప్ట్ కావద్దు దాన్ని సంపాదించకుని కొరకు మూర్సకరమైన జీవితాలు మార్గాలు వెతుక్కోవద్దు పాస్ట్లైనా ఉంటాం కాని మోసం చేయం దండం కొరకు ఎందుకంటే ఈ లోక ముఖ్యకి అది ఒక దేవత అన్నట్టు దాని పేరు కూడా అదే కదా కాబట్టి ధనాన్ని మనము ప్రభుత్వ సమాం చెయ్యొద్దు ఫస్ట్ పాయింట్ అన్నట్టు అక్కడి నుంచి ఇంకా మనము అన్ని డోర్స్ క్లోజ్ చేసేస్తాం అన్నట్టు మెయిన్ అది పెద్ద ద్వారం అన్నట్టు ఆ ఒక్క ప్లేస్లో నువ్వు జాగ్రత్తగా ఉండగలిగితే దాని తర్వాత శరీర వ్యామోహాలని అన్నిటిని కంట్రోల్ చేసుకోగలిగితే నువ్వు ఆయన కొరకు జీవించడానికి సిద్ధపడినట్టే తుద్దకు ఏం చేస్తావు యుద్ధంకి వెళ్ళిపోతావు అయితే యుద్ధానికి పోక ముందు నీ ప్రవర్తన సరి చేసుకోవాలి ఎందుకంటే యుద్ధంలో పోతే వాడు పట్టుకుంటాడు హేమ్రా నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చెత్తగా జీవించి నా యుద్ధానికి వస్తావా కానీ వాడు తిరుగు వాడి నిమిదికి తిరిగి బాణం విసిరిగిందంటే నీకు రోగాలు వచ్చేస్తాయి దాని తర్వాత నీ కాలం ముగించేస్తుంది కాబట్టి వాడికి మనం చోటు ఇవ్వద్దు యుద్ధానికి పోయేవాడు సిద్ధపడిన విషయాలలో ఇది ఆత్మీయమైన పోరాటం అని మనకు అందరికీ తెలుసు ఎక్కడ జరుగుతుందంటే నీ హృదయంలోనే నేను సంగ్రామం అది మహాసంగ్రామం కాబట్టి ఆ యుద్ధంలో నువ్వు పోరాడాలా అంటే మటుకు నువ్వు తీర్మానించుకోవాల్సింది ఫస్ట్ పాయింట్ ఏంటంటే నీ కుటుంబంలో నీ ప్రవర్తన నీ పడక మీద నీ ప్రవర్తన ఉంది ఉద్యోగ స్థలంలో నీ ప్రవర్తన ఎట్లుంది నీ ప్రవర్తన ఉంది సేవా పరిచర్ల నీ ప్రవర్తన ప్రతి దశలో నిన్ను నువ్వు ఫిల్టర్ చేసుకోకపోతే మటుకు నిన్ను నువ్వు జాగ్రత్తగా పరిశీలించుకుంటూ పోకు నాకెందుకు ప్రభు ఈ శ్రమాన్ని ఏడవలసి వస్తుంది నాకెందుకు ఇంత ప్రార్థన చేసినా ఎందుకు ఈ రోగం పోతలేదని నువ్వు ఏడవలసి వస్తుంది నువ్వు సమాధాన నీ రోగంతో దాంతో నువ్వు కొట్లాడవు నేను ఇది ఒకటి మనుషులలో ముఖ్యంగా దేవుని బిడ్డాలి జీవితంలో వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్తోనే వాళ్ళు సమాధాన కాంప్రమైజ్ అయిపోయి ఇంగ్లీష్ మందులు నిమ్ముకుంటా జీవితం కాలం వెళ్ళిపోస్తూ ఉంటారు అది బహు దుఃఖకరం అనిపిస్తుంటుంది నేను అట్లా కాంప్రమైజ్ కాను దాన్ని ఎట్లా ఓవర్కమ్ చేయలేదు యుద్ధం కదా ప్రతి దశలో ఈ యుద్ధం ఉంటుంది నువ్వు ఇంటా బయట ప్రతి స్థలమే యుద్ధం ఉంటుంది ఇది మేల్కొని ఉన్నప్పుడే కాదు మళ్ళా నిద్రపోతప్పుడు నిద్రలో కూడా నీకు యుద్ధం ఉంటుంది వాడు వస్తాడు అనేక మంది వాడు యుద్ధానికి నువ్వు నిద్రలు పోలేవు అనేక నిద్రలు అనేక రాత్రులు నిద్ర లేని జీవితం నీది సేవా జీవితంలో వాడందరినీ పట్టుకొని వస్తాడు ఎంతమంది నువ్వు వెళ్ళగొట్టినావో అవన్నీ ఎక్కడ పోలో వాటికి అవి ఎక్కడ పోలియదు ఎందుకంటే ఇంతకాలము మనుషుల దూరి వాటి కోరికలు తీర్చుకుంటున్నాయి ఇప్పుడు గాలికి నువ్వు వాటిని విడిచిపెట్టేసినావు తీర్పు దినం వరకు అవి ఇట్లనే తిరుగుతూ ఉంటాయి సమూహాలు కాబట్టి వాటికి ఎక్కడని ద్వేషం వీడి నోటిలో ఇంత శక్తి ఉంది వీడిని నోర్నం ముయ్యాలా అని తీర్మానించుకుంటాయి అన్నట్టు కాబట్టి నీ శరీరం సైతం కాలిపోతుంది ఆయన అంత పరిశుద్ధుడు అన్నట్టు కాబట్టి నువ్వు పరిశుద్ధంగా తయారు కాకపోతే మటుకు ఆయన నువ్వు ఎదుర్కొలేవారిని చూడలేవు కూడా పరిశుద్ధత లేకుండా ఎవరైనా చూడలేరు విశ్వాసం లేకుండా ఎవరైనా ఆయనకి ఇష్టలుగా ఉండలేరు కాబట్టి పరిశుద్ధతను మనం ధరించుకోవాలా ఇంకా తుదకు అంటే జాగ్రత్తగా జీవించినాక అప్పుడు నువ్వు యుద్ధానికి పోవాలా అట్లా సిద్ధపరచాలి ఇది క్రైస్తవ కానీ దొరదు ఇష్టం ఏంటంటే ఇది లేదు సిస్టమ్ వాడు వస్తాడు వాడు పరాధన చేస్తే మంచిగా అయిపోతాడు వాడు పాప సంబంధుతాడు స్థిర ఒక వన్ వీక్ టూ వీక్స్ మళ్ళా పడిపోతాడు మళ్ళాశ్రమాలు పాడి తిరిగి లేస్తుంటాడు అప్పటికీ ఆలస్యం అయిపోతుంది ఎన్నో అనార్థాలు శరీరం అంతా కృషించిపోతుంది కాబట్టి వాడు నీ శరీరంలోనికి దూరి నీ అవయంలో పోయి కూర్చోాలని ప్రయత్నిస్తూ వాడు వాటిని కొలాపి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు నువ్వు మటుకు వాడికి ఛాన్స్ ఇవ్వదు ఇది యుద్ధం మనం కాబట్టి తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎంతో బలవంతులై ఉంటుంది మీరు బలం ధరించుకోవాలా అయితే నేను పోయే వారం ఒక రెండు వారాల క్రితం చూపించిన ఎట్లా సరే మనకు తెలుసు పరుశుదాత్మలు వచ్చినప్పుడు మీరు బలం శక్తివంతులు అవుతారనేది అయితే శక్తివంతులు అవుతున్నారనేసి మళ్ళీ పరుశుదాత్మ అభిషేకం లేని వారి పరిస్థితి ఏంది అభిషేకం ఉంటేనే శక్తి నవ్వుతాం మనం కాబట్టి ప్రభునందు బలవంతులు కావాలంటే ఏం చేయాల ఆయన వాగ్దానాల మీద ఆధారపడాల అవి నెమరి వేసుకోవాలా జ్ఞాపకం చేసుకోవాలా ఆయన వాగ్దానాల జ్ఞాపకం చేసుకుంటుంటే ఎక్కడ లేని ధైర్యం ఉంటుంది లేకపోతే మనం నిలబడలేము ఆత్మీయ పోరాటంలో కండ్లకు కనిపించని శత్రులతో కొట్లాడుతున్నావు సడన్లీ వాటిని కండ్లకు కనిపిస్తే నీ పరిస్థితి ఏంది గజాజ వణుకుతో నువ్వు వికృతమైన ఆకారాలు దురాత్మని వాటిని చూస్తే వణుకుడు వచ్చేస్తుంది చరం కాబట్టి నువ్వు బలవంతుని కాకపోతే వాటిని చూడలేవు వాటితో పోరాడలేవు ఇది నిజంగా నేను పట్టుకున్నట్లే ఉంటుంది అది నేను అందరూ వచ్చి నిమిద పడితే ఎట్లుంటే పరిస్థితి అట్లా ఉంటుంది అది ఆ పోరాటం నిజంగా ఒకరు కాళ్ళు పట్టుకుంటాడు వాళ్ళు చేతులు పట్టుకుంటాడు వాడు నీ నోరు మూస్తుంటాడు నీ నోట్ల నుంచి భాషల వరం రానియకుండా ఎందుకంటే ఒక్కసారి నేను నోట్ల నుంచి ఆ బయటికి వచ్చిందంటే వాకు నీ నోటి వాకు అది వాడి మీదకి అగ్నిలాగా వచ్చి పడుతుంది అన్నట్టు ఫస్ట్ ఒకడు వచ్చి నోరు మూస్తాడు ఇంకోటి వచ్చి కాళ్ళు చెత్తలు మూస్తాడు ఇంకోటి వచ్చి నీ ఊపిరాన్ని కూడా చేస్తుంటాడు అప్పుడు నీ ఆత్మల నుంచి నువ్వు మూలుగుతూ ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అగ్ని వచ్చి పడుతుంది వాటి మీద అప్పుడు అది విడిచిపెట్టి వెళ్ళిపోతుంది ఇది పోరాటం ఇది ఆత్మీయమైన పోరాటం ప్రతి విషయంలో ప్రతి సమస్య మీద నీకు యుద్ధమే ఆ సమస్యను తీసుకొచ్చిందే వాడు కాబట్టి వాడి ప్లాన్స్ అన్నింటినీ నువ్వు కూలగొట్టాలా అందుకే నేను ఉదయం లేచినప్పుడల్లా ప్రార్థన అదే చేస్తుంటాను ఈరోజు వాడు ఏమేమి ప్లాన్స్ చేసిండో అవన్నీ క్యాన్సల్ చేస్తున్నాం ఏసు క్రీస్తు పరుషుధనం మమ్మన ఈరోజు ప్రతి దురాత్మ సమూహాల యొక్క తలాపులన్నిటినీ మేము క్యాన్సల్ చేస్తున్నాం ఏసు క్రీస్తు నాన్న అవి ఇంకా అవి కొలాబ్స్ ఆ ఏమో మంచిగా ప్లాన్ చేసుకుని ఉంటాయి ఈరోజు ఎక్కడ యాక్సిడెంట్స్ చేయాలా ఎవరిని చంపాలి ఎవరిని తన్నాలా ఎవరిని కొట్టాలా ఎవరిని కించపరచాలా ఎవడి పిలుపుని ధ్వంసం చేయాలా నువ్వేం పొద్దునే లేచి బాగా ప్రార్థన కూర్చొని నేను వాటిని క్యాన్సిల్ చేస్తున్నా ఏ సూకరిస్తున్నామ ఫినిష్ అన్ని డ్రై అయిపోతాయి యాక్సిడెంట్స్ కావద్దు అక్కడ నేను క్యాన్సిల్ చేసిన ప్రతి యాక్సిడెంట్ వాడి ప్లానింగ్ దేవుని బిడ్డల్ని ముఖ్యంగా అటాక్ చేయనిక చూస్తుంటాడు వాడు యాక్సిడెంట్స్లో మనుషులు జాయిన్ రక్షణ అనుభవం లేని వాళ్ళు కాబట్టి వాడి ప్లాన్స్ అన్నీ అట్లా ఉంటాయి అన్నట్టు వాటి సమూహాన్ని జమ చేసుకునే వాడు ప్రయత్నం చేస్తుండ్రు మన ప్రభు సమూహాన్ని జమ కొరకు ఆయన మనకి అప్పగించండి పని కాబట్టి నువ్వు ఎట్లా ఉండాలా ప్రభునందు బలవంతుడు వై ఉండాలా తర్వాత మీరు అపవాది తంత్రాలను ఎదిరించటకు శక్తివంతులగనట్లు దేవుడిచ్చి సర్వంగ కవచం ధరించుకోవాలా అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే వాని సైతాన్ యొక్క తంత్రములను అంటే ప్లాన్స్ అవి వాడి ప్లాన్స్ అన్నింటినీ నువ్వు ఎదుర్కోవాలా ఎదిరించాలా అని చెప్తున్నాడు చాలా మందికి తెలియదు ఇది చర్చలో ఎదిరించడం పాస్టర్లకి తెలియనప్పుడు మా సభ్యులకి తెలుస్తుంది సైతాను తంత్రములను ఎదిరించాలా వాడు ఏ డైరెక్షన్ నుంచి వస్తున్నాడు ఎట్టి రూపం నుంచి గ్రహించకపోతే నీకు ఎదిరించడం తెలియదు అన్నట్టు కాబట్టి అపవాది తంత్రంను ఎదిరించటకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడి సర్వాంగ కవచంను ధరించుకోవాలా కాబట్టి ఒక సైనికుడు ఎట్లా ఆ కవచాన్ని ధరించుకుంటాడో దాని విషయాలే పావులు ఇక్కడ మన జ్ఞాపకం చేస్తుండే ఆత్మీయ జీవితంలో ముఖ్యంగా విశ్వాసులు ఎటువంటి ఈ కవచం ధరించుకోవాలా అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే కొంచెం క్లుప్తంగా దాన్ని చూపిస్తాను ఈరోజు మొదటిది ఎందుకు ధరించాలా ఎందుకు నువ్వు అపవాది తంత్రం ఎదిరించాలంటే శక్తిమంతుడు కావాలంటే ఈ కవచాన్ని ధరించుకోవాల ఎందుకు అంటే పన్నెండవ వర్షం చెప్తుంటూ ఏలనగా మనము పోరాణి శరీరులతో కాదు అంటే మనుషులతో కాదు ఈ విషయం అర్థం చేసుకోవాల శరీరులతో కాదు కానీ ప్రధానులతో అయితే చాలా మందికి తెలుగు బైబుల్స్ చదివే వాళ్ళకి ఇవి అర్థం కావు ప్రధానులంటే ఏంది బ్రదర్ అంటారు ప్రధానులు అంటే లీడర్సా ఏంది ప్రధాన అంటారు అందుకు నువ్వేం చేయాలంటే ఇంగ్లీష్ బైబిల్లో కూడా పక్కన పెట్టుకుని చదడం నేర్చుకోవాలా అది నువ్వు చూడకపోతే ఎప్పటికీ కూడా అవి అర్థం కావు ఎందుకంటే దేవుడు మనకు విధానం నేర్పిండు రెండింటిని కంపేర్ చేసి చూసుకోండి మీరు అని ఆ విధంగా చేయకపోతే మటుకు నీకు ఎప్పటికీ కూడా అవి నువ్వు ఎప్పటికీ గ్రహించలేవు అన్నట్టు ప్రధానులు అంటే ఆయన చదివిస్తే నువ్వు కానీ ప్రధానులు అంటే ఎవరు కాబట్టి ఈ ఒక పత్రికలో చెప్పబడ్డ ఆ వాక్యాలను అర్థం చేసుకోవాలంటే నీకు ఖచ్చితంగా జేమ్ స్ట్రాంగ్ నెంబర్స్ అవసరమే కాబట్టి సర్వాంగా కావచ్చం సర్వాంగా కావచ్చం అంటే తల నుంచి అధికాల వరకు కంప్లీట్ కావచ్చని తరించుకోవాల ఎందుకు చెప్తున్నాడు అంటే ఎక్కడి నుంచైనా వాడిని అటాక్ చేయొచ్చు నీ శరీరం నీ తల నుంచి అధికాల వరకు ఎక్కడో ఒక స్థలంలో వాడిని అటాక్ చేయొచ్చు నీ వీక్నెస్ స్పాట్ అది అన్నట్టు నీ బలహీనతమైన స్థలం అది కాబట్టి ఆ స్థలాలను అన్నిటి నువ్వు కవర్ చేసుకోవాల కవచంతో అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండీ వీటికి సంబంధించిన ఆత్మీయమైన విషయాలు మనం చూస్తాం త్వరలో ఒక్కొక్క దాన్ని ఈరోజు చూడం కానీ టైం వచ్చినప్పుడల్లా వాటిని మనం చూస్తూ ఉంటాం ఇక్కడ ఏముందంటే మొదటిది ప్రధానులు అంటే ఇంగ్లీష్లో ప్రిన్సిపాలిటీస్ అని ఉన్నాయి ప్రధానులు అంటే ప్రిన్సిపాలిటీస్ చెప్పండి ఎవరు తెలుసు ప్రిన్సిపాలిటీస్ అంటే అది తెలుసుకోవాలి మనం ఆ పదం ప్రిన్సిపాలిటీస్ అంటే ఏంటంటే సైతాను శక్తులలో ఫస్ట్ ర్యాంక్ లో ఉండే ఆత్మలు అన్నట్టు అవి మరీ పవర్ఫుల్లీ అవి మరి చెడ్డ అవి బాగా అర్థం చేసుకోండి మొదటిది అది ప్రిన్సిపాలిటీస్ అంటారు వాటిని అక్కడ ఏమంటుందంటే మనము పోట్లాడినది షేరులతో కాదు అంటున్నాడు మన యుద్ధము మనం పోరాడం అనేది శరీరాలతో కాదు అని ఉంది కానీ ఇంగ్లీష్లకు వచ్చేటప్పటికి ఏముంది తెలుసా కేవలం శరీరం అని లేదు అక్కడ అందుకు నేను అవి రెండు చూస్తూ ఉంటాను ఫార్ వీ రెసిల్ నాట్ అగెయిన్స్ట్ ఫ్లెష్ అండ్ బ్లడ్ అని కాబట్టి ఫ్లెష్ బ్లడ్ రెండున్నాయి అవి మనకు తెలుసు కేబీపీఎం గ్రూప్లో ఈ రెండు గ్రూప్స్ అని ఫ్లెష్ అండ్ బ్లడ్ అనేది ఫ్లెష్ దేనికి సంబంధించింది బ్లడ్ దీనికి సంబంధించింది ఎవరు చెప్పగలరు ఫ్లెష్ అంటే తేళ్లకు సంబంధించింది బ్లడ్ అంటే సర్పంలకు సంబంధించింది మనం వాటితో కొట్లాడడం వాటికి మనకు ఎటువంటి సహవాసం లేదు కానీ ఇక్కడ ఏమంటుందంటే మనం కొట్లాడేది వీటితోని అంటే ప్రిన్సిపాలిటీస్ ఫస్ట్ పాయింట్ ప్రిన్సిపాలిటీస్ ప్రిన్సిపాలిటీస్ అంటే లేక ప్రధానులు అంటే దురాత్మల సమూహంలో ఫస్ట్ ర్యాంక్ దురాత్మల అనేటివి వారి ఖతర్నాక దురాత్మలు వీటిని తెలుగులో ఏమంటామంటే నీటి ఆత్మలు అంటాం నీటి ఆత్మలు ఇవి బహు డేంజరస్ అన్నట్టు ఇవి అందుకు మనము వీటితో పోరాడాలంటే చాలా పవర్ఫుల్ గా తయారు కావాల్సి వస్తుంది చాలా పరిశుద్ధంగా ఉండాల్సి వస్తుంది ఎట్టి పరిస్థితులు నువ్వు లోకంతో కాంప్రమైజ్ కావడానికి వీల్ లేదన్నట్టు దీంతో ఈ ప్రధానులు ఈ దురాత్మలు మొదటి ర్యాంక్ దురాత్మలు ఇవన్నీ చాలా పవర్ఫుల్ స్పిరిట్స్ ఇవి ఇవి సున్నాసంగా పడగొడతాయి మనుషులకి అంత పవర్ అన్నట్టు ఇవి ఎట్లా ఉంటాయంటే అసలు మనం ఊహించలేము అవి సర్పాలు అవి యాక్చువల్గా అవి సర్పాలు అవి అక్కడి నుంచి పడవే తెలుసు మనకి అవి భూమి మీద పడవే ఏం జరిగినాయి అవన్నీ ఏ రూపకంగా మీకు తెలుసు సర్పం నీళ్ళలో అది అది భూమి మీద దొరుకుతుంది అన్నట్టు అయితే అవి ఈ ఆత్మలు ఎట్లా ఉంటాయంటే మనుషుని పడవటనికి ఏదో రూపకంగా అవి ప్రయత్నాలు చేస్తూ ఉంటాయి స్త్రీ రూపకంగా పురుషుల రూపకంగా వచ్చి శోధిస్తూ ఉంటాయి వాటికి తెలుసు మన శరీరంలో బలహీనతలు ఉన్నాయి కాబట్టి వాటిని వాడుకోవడానికి వాడు ప్రయత్నిస్తుంటాడు చాలా మంది ఏమంటారంటే ఇవన్నీ మన శరీరంలో ఉండే హార్మోన్సే కదా బ్రదర్ హార్మోన్సే కదా ఉద్రేకపరిచేడి మన చేతిలో ఏముంది జరిగిపోయింది కదా పాపము హార్మోన్స్ ఉద్రేకపరచబడుతూ ఉంటాయి కానీ నీ హార్మోన్స్ ని ఉద్రేక పరిచే నీ హృదయం కదా నీ తలంపులు కదా నీ థాట్స్ కదా నీ ఫీలింగ్స్ కదా నీ ఫీలింగ్స్ నువ్వు అదుపులో పెట్టుకుంటే నీ హార్మోన్స్ ఎందుకు అలజడవుతాయి కాబట్టి మనుషులు సమర్థించుకుంటూ ఉంటారు తప్పు చేసినప్పుడు ఎందుకు పెట్టిండి దేవుడు హార్మోన్స్ అండ్ తప్పు చేయమని పెట్టలేదు కదా వాటిని క్రమముగా అదుపులోనికి పెట్టుకోవడం కోరి ఆయన మనకు అవకాశం ఇచ్చింది సెల్ఫ్ కంట్రోల్ అంటాం ఆశానిగ్రహం ఆశా లేకపోతే అది పడిపోతుంది కాబట్టి ఈ సముద్రపు ఆత్మలు లేక నీటి ఆత్మలు లేక మెరైన్ స్పిరిట్స్ అంటాం ఇంగ్లీష్లో ఈ నీటి ఆత్మలు లేక సముద్రపు ఆత్మలు బహు డేంజర్ ఆత్మలు ఆ షిప్పులలో పెద్ద పెద్ద షిప్పులు మునిగిపోవడము ఒకేసారి కొన్ని వందల మంది వేల మంది చనిపోవడం జరుగుతుంటాయి ఈ స్పిరిట్స్ అంత డేంజర్ ఉంటాయి ఈ స్పిరిట్స్ ఏం చేస్తే అంటే ఆ సముద్రంలో ఉండే జీవరాశాల దూరి మనుషులని డిస్టర్బ్ చేసి వాళ్ళని మరణానికి నడిపిస్తూ ఉంటాయి స్త్రీ రూపకంగా రావడము పురుష రూపకంగా వచ్చి శరీర వ్యామోహాలకి బానిసలం చేసేస్తూ ఉంటాయి నుంచి బయటకు రాలేరు ఇంకా ఇవి ఎందుకంటే ఇవి మొదటి ఆ దీనంలో ఫస్ట్ ర్యాంక్ దురాత్మలు ఇవి ప్రిన్సిపాలిటీస్ అంటే ఇవన్నిటికంటే ఆత్మ దురాత్మలలో డైరెక్ట్ సైతానికి రిపోర్ట్ చేస్తాయి అన్నట్టు సర్పానికి రిపోర్ట్ చేస్తాయి ఇవన్నీ లూసిఫర్కి రిపోర్ట్ చేసేయాలి ఈ ప్రిన్సిపాలిటీస్ ఇవి టాప్ ర్యాంక్ లో ఉంటే కాబట్టి ఇవి పరిపాలన చేస్తాయి వీటికి అధికారం ఇచ్చింది అన్నట్టు వాడు సైతాన్ కాబట్టి అవిపై మనుషుల దూరి మనుషుల మీద వాడు వాడి అన్ని కుతలన్నీ నడిపిస్తూ ఉంటాడు అన్నట్టు స్ట్రాంగ్ నంబర్స్ లో మనం చూస్తే జీ సెవెన్ ఇది గ్రీక్ నెంబర్ గ్రీక్ అల్ఫాబెట్ ఇది ప్రిన్సిపాలిటీస్ జీ సెవెన్ ఏముందంటే జీ సెవెన్ ఏముందంటే కమెన్స్మెంట్ చీఫ్ ఆర్డర్ టైం ప్లేస్ ర్యాంక్ బిగినింగ్ కార్నర్ అంటే సైతాను చేసే పనులలో వాడి శోధించే పనులలో ఫస్ట్ పనులు వీడి చేస్తారన్నట్టు ఈ ప్రిన్సిపాలిటీస్ కమెంట్స్ చేసేడేవి అంటే ఆరంభించేవి అన్నట్టు సైతాను కార్యాలని ఆరంభించే స్పిరిట్స్ ఇవి అన్నట్టు ఫస్ట్ మనిషిని అపవిత్రపరిచే ఆత్మలు ప్రిన్సిపాలిటీస్ బహు ఈజీ అన్నట్టు వాటికి నీ నీ మనిషిని మొత్తం కలుషితం చేయాలనే ప్రయత్నం అప్పుడు ఏమైతే అంటే నీకు దేవుని పాక్యాలంటే ఇష్టం ఉండదు దేవుని సహవాసం అంటే ఇష్టం ఉండదు దేవుని ప్రార్థన అంటే ఇష్టం ఉండదు దేవుని పాడాలంటే ఇష్టం ఉండదు దేవునికి సంబంధించింది ఏది కూడా నీకు ఇష్టం లేని కూడా చేస్తుంది ఇది ఫస్ట్ చేసే పని అదే కమెన్స్మెంట్ అంటాం దాన్ని ఆరంభించండి ఇది బిగినింగ్ ఇదే ఆరంభిస్తుంది దాని రూట్ వర్డ్ జీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ మిడిల్ ఆఫ్ వాయిస్ జీ precedence to commence in order of time. Rehards from the beginning. Kavattin, this is RMB and Mugin Chantar guh viti cipetthu. G757. G757, last root word, to be first in political rank or power or rule over. Kavattin, Chikati Shekthu la pariparanal loo, if you first rank la unna g757. కాబట్టి ఈ ఫస్ట్ ర్యాంక్ స్పిరిట్స్తోని నువ్వు కొట్లాడాలంటున్నాడు ఫస్ట్ కొట్లాట వాళ్ళతో కాబట్టి కాంప్రమైజ్ కాకుండా మనము వాటి మీద యుద్ధం పోరాడుతున్నాం బహు పరిశుద్ధంగా ఉండాలి కాంప్రమైజే కావద్దు ఎవడు చూస్తలేడలే అనుకోవద్దు ఎవడు చూస్తలేడే అనుకోని అనుకోవద్దు మనం ఇది బహు భయంకరమైన ఆత్మలు ఇవి కలివి దురాత్మలు ఇవి కాబట్టి వాటి నుంచి బహు జీవకృతగా మనం జీవించాలి త్వరపడి ఎందుకు తలల మీద చేతులు పెట్టద్దంటే అందుకే చెప్పింది దేవుడు అందులో ఉంటే ఈ నీ నీ చేయి పారాలిసిస్ అయిపోతుంది కొన్నిసార్లు చేయి ప్రార్థన చేస్తే నీకు షాక్ కొడుతుంది కాబట్టి చేయకముందు ప్రార్థన గురించాల ప్రభావం ఈ బ్రదర్కి ఈ సిస్టర్కి నేను ప్రేయర్ చేయాలన్నా వద్దా వీళ్ళు తెలియదు వీళ్ళు ప్రార్థనకి వీళ్ళ ప్రార్థన చేయాలా లేదా అన్న దేవుడి దేవుడు చెప్తాడు దేవుడు పక్కకు పెట్టి చేయి ముట్టనే ముట్టద్దు అంటాడు నీ చేయి ఇది ఫ్రీజ్ అయిపోతుంది డ్రై అయిపోతుంది దాని తర్వాత నువ్వు మళ్ళా దానికి ప్రార్థన చేయాల్సి వస్తుంది ఉపాసన ఉండాల్సి వస్తుంది నాకు ఎందుకైంది చేయిట్లా నీకు డాక్టర్ పోతు డాక్టర్ పోయి చేయిట్ అంటాడు వాడికి ఏం అర్థం వాడు ఏం పంపిస్తాడు అది క్యూర్ అవుతుందా లేదా వాడికి తెలంగా తెలియదు నువ్వే లెఫ్ట్ హ్యాండ్ తను పట్టుకొని ప్రేర్ చేయాల్సి వస్తుంది దానికి ఏ సెకండ్ నీకు ఆజ్ఞపిస్తుంది గెచ్చిపెట్టి దురాత్మ నా చెయ్యిని అని నువ్వే ప్రార్థన తీసుకోవాల్సి వస్తుంది మనం చేసుకుంటాం మన గ్రూప్లో నాకు తలను తల మీ చేపట్టి ప్రార్థన చేసుకుంటాం షోల్డర్ పెయిన్స్ వస్తే షోల్డర్ పట్టుకొని ప్రార్థన చేస్తా మోకాలు నొప్పుకుంటే మోకాలు చేసి ప్రార్థన చేస్తా కడుపు నొప్పుకుంటే కడుపులో వీపు నొప్పుకుంటే ఎక్కడ నొప్పుంటే శరీరంలో అక్కడ పెట్టి దాన్ని గద్దీస్తాను మీరు చెప్తా డిపార్ట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ కాబట్టి ఈ పొలిటికల్ ర్యాంక్స్ లేక ఆకాశ సమూహాలలో ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న ఈ దురాత్మల ధ్వని ఫస్ట్ యుద్ధం అవి కూడా ఫస్టే నీ పొరటం కూడా ఫస్టే వ్యవసేపు నుంచి నేర్చుకుంటాం ఆయన ఎంతగా వీటితో పోరాడి ఆయన ఫస్ట్ బయటతోనే పోరాడి తన లైఫ్లో అవి టాప్ ర్యాంక్స్ అన్నట్టు అవి అవి మనుషులకి బహు సనేసంగా దూరిపోతాయి ఇట్లా ఇట్లా పొగ దూరిపోయినట్టు దూరిపోతాయి అందుకే విశ్వాసలు విశ్వాసులకే పొత్తు ఎందుకు చెప్పిందంటే అవిశ్వాసులతోని మనం పొత్తుకు తెరించుకుంటే బహు డేంజర్ ఎందుకంటే అవిశ్వాసాలలో దూరిపోతాయి ఇవి నీ జీవితాన్ని అయోమయం చేసి పడేస్తాయి వివాహం చేసుకుంటే అందుకే బహు జాగ్రత్తగా ఉండాలి వాటికి అసలు ఈ మొదటి ర్యాంక్లో ఉన్న దురాత్మలకి నువ్వు ఏ అవకాశం ఇవ్వద్దు ఎందుకంటే వాటి నుంచి బయటికి రావాలంటే చాలా కష్టం అవి నీ హృదయాల్లోకి కూర్చున్నాయంటే దాని నుంచి బయటికి రావడం అంటే బహు కష్టం ఎందుకంటే వాటి తల మీద చేపట్టి ప్రార్థన చేయాలంటే నీవు మహాశక్తి బలవంతుడే ఉండాల ప్రభులు శక్తిని బట్టి బహు బలవంతుడే ఉండాల అది నేను రివర్స్ కొడుతుంది నీ బాడీలో ఎక్కడొక్కడో తగులుతుంది దెబ్బది నూట గెల మాట కూడా రాదు కొన్నిసార్లు అంత భయంకరంగా ఉంటాయి ఆస్పిరిట్స్ భయపెట్టడానికి చెప్తలేను కానీ యుద్ధం కదా నువ్వు అనేక పర్యాలు చెప్తూ ఉంటాను నువ్వు తెలిసో యుద్ధంలోకి వచ్చేసినావు యుద్ధ ఎవరు చెప్పలేదమ్మా నీకు నువ్వు ఫస్ట్ టైం రక్షణ బంధి బాబు రోజు నీకు ఎవరు చెప్పలేదమ్మా సేవకులు నువ్వు తెలిసో తెలియక యుద్ధంలోకి వచ్చేసినావు ఇప్పుడు నువ్వు యుద్ధం పొరడకపోతే ఖచ్చితంగా నువ్వు అనారోగ్య పాలవుతావు ఆ రోగాలు నేను చివరి వరకు విడిచిపెట్టవు కాబట్టి మనము ఫస్ట్ పోరాడున్నది ప్రిన్సిపాలిటీస్ అంటే ప్రధానులు అంటే ఫస్ట్ ర్యాంక్స్ అన్నట్టు ఫస్ట్ ర్యాంక్ అంటే అవి ఆకాశ సమూహాలలో ఫస్ట్ ర్యాంక్ అవి అవి థర్డ్ మూడో ప్రపంచంలో మూడో ఆకాశంలో ఉంటాయి ఈ ఆత్మలు దాని తర్వాత వచ్చింటే రెండవ గుంపు అగైన్స్ట్ అగైన్స్ట్ పవర్స్ రెండవ లేయర్ అన్నట్టు ఇది రెండవ గుంపు ఈ అగైన్స్ట్ పవర్స్ లేక ఇక్కడ తెలుగులో ఏముందంటే రెండవది ప్రధానులతోను తర్వాత రెండవది అధికారులతోననుంది అయితే రెండవది అధికారులు అనుంది ఇవన్నీ ఇవన్నీ చీకటి సమూహాలు ఇవి ఇవి లోకాతీతమైన ప్రధానులు కాదు లోకాతీతమైన అధికారులు కానే కాదు చాలామంది అట్లా చెప్పడం నేను భిన్న కూడా వాక్యాలు అవి తప్పది ఇవన్నీ శరీర ఇవి శారీరకమైనవి కావు ఒకవేళ అది నిజంగా అయితే మీరు పోరాటం నది షర్యలతో ఎందుకు రాస్తాడు మరి షర్యలు కానప్పుడు ఈ ప్రధానులు ఎవరు అధికారులు ఎవరు ఖచ్చితంగా వాళ్ళ చర్యలు కాదన్నట్టే కదా కాబట్టి సరే ప్రధానలు మనం చూసినాం వీటన్నిటినీ మరోసారి ధీర్గా చూపిస్తా ఒక రోజు రెండవది అధికారులు నువ్వు పోరాడేది అధికారులతో అయితే అందుకే ఇంగ్లీష్ బైబుల్ పెట్టుకోండి పక్కన అధికారులు అంటే ఎవరు అంటే పవర్స్ అని ఆకాశ సమూహాలలో ఉండే పవర్స్ అన్నట్టు ఇది లేయర్ ఇది బాగా అర్థం చేసుకోండి మొదటిది ప్రధానులు లేక ఫస్ట్ ర్యాంక్ దురాత్ములు మ్యారీన్ స్పిరిట్స్ అంటాం రెండవది అధికారులు ఇంగ్లీష్లో పవర్స్ అని ఉంది ప్రిన్సిపాలిటీస్ పవర్స్ రెండవది అయితే పవర్స్ అంటే జీ వన్ ఎయిట్ ఫోర్ వన్ ఎయిట్ ఫోర్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ జీ వన్ ఎయిట్ త్రీ టూ ఏముందంటే ఇన్ ద సెన్స్ ఆఫ్ ఎబిలిటీ ప్రెవిలేజ్ కెపాసిటీ కాంపిటెన్సీ ఫ్రీడమ్ ఆబ్జెక్టివిటీ ఆబ్జెక్టివ్లీ మాస్టరీ కాంక్రీట్లీ మెజిస్ట్రేట్ సూపర్ హ్యూమన్ పొటెంటేట్ టోకెన్ ఆఫ్ కంట్రోల్ డెలిగేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏంటంటే ఈ రెండవ గుంపుకి లేక ఈ రెండవ దుస్తాత్మలకి అధికారం అనుగ్రహించబడిందన్నట్టు ఈ పవర్ పవర్స్ అంటే అధికారం పొందుకున్నాయి డెలిగేటెడ్ పవర్ ఉందన్నట్టు కాబట్టి ఈ అధికారం పొందుకునే జీ వన్ ఎయిట్ త్రీ టూలో ఏముందంటే ఇవి మనుషులకి ఇక్కడ ఇంగ్లీష్ అటెండ్ రాయబడింది ది ఐడియా ఆఫ్ బీయింగ్ అవుట్ ఇన్ పబ్లిక్ అంటే మనుషులకి దూరిపోయే ఆత్మలు ఇది అని అర్థంతుంది జేమ్స్ రామ్ నంబర్స్ లో చాలా ఉన్నాయి మీనింగ్స్ కానీ అంత మీకు ఒక విధానాలు ప్రభు మన చూపించిన నేను మీకు నేర్పిస్తూనే నేను నేర్చుకున్న విధానం అది కామెంట్ అలా చదివితే అర్థం కాదు వాళ్ళ వీళ్ళు చెప్పేది ఎంత నిజమో తెలియదు అందుకే రూట్ వర్డ్స్ చూసుకుంటే తప్పిపోమన్నట్టు మనం పర్ఫెక్ట్ గా అది చూపిస్తూ ఉంటుంది కాబట్టి రెండవ గుంపు పబ్లిక్లకి దూరిపోయింది అని చెప్తున్నాడు వాటికి ఆజ్ఞ ఇవ్వబడింది అవి పబ్లిక్లకి దూరిపోయినాయి అంటే పబ్లిక్ మధ్యలోకి వచ్చేసినాయి అవి అని చెప్తున్నాడు అవి పైకి పోతుంటే పబ్లిక్లకు వచ్చేస్తూ ఉంటాయి పైకి పోతుంటే వచ్చేస్తుంటాయి వీటికి కూడా చాలా పవరు స్ట్రెంగ్త్ అనుగ్రహించబడిందని ఉంది తర్వాత వాటికి ఫ్రీడమ్ ఇచ్చండి స్వేచ్ఛను ఇచ్చండి వాడు దురాత్మ కాబట్టి ఇవి ఏం చేస్తంటే వాటికి ఎట్లా తోస్తే అట్లా వెళ్ళిపోతాయినట్టు పవర్ అంటే అర్థం అదే వాటికి ఎట్లా తోచితే అట్లా అది వాడేసుకుంటారు అటు మనుషులని అయితే జీ మనం చూసిన స్ట్రాంగ్ నంబర్స్ లో జీ వన్ దాని కంపౌండ్ లో ఏముందంటే ఇంకొక నెంబరు వన్ జీ వన్ ఫైవ్ త్రీ వాటి స్థానాలని విడిచిపెట్టి అవి తిరిగి వచ్చి ఆ కిందికి వచ్చేసినాయి అని చెప్పబడుతుంది అక్కడ అక్కడ ఏముందంటే ద పాయింట్ వెన్స్ మోషన్ రియాక్షన్ ప్రిసిడెన్స్ ఫ్రమ్ అవుట్ అవుట్ ఆఫ్ ప్లేస్ టైం ఆర్ కాజ్ వాట్ ఇస్ తాలాల నుంచి అవి బయపొచ్చేసి అనేక రకమైన మీనింగ్స్ ఉన్నాయి వాటి గుణకణాల గురించి కూడా ఇక్కడ చెప్పబడింది ఐమట్టుకు అక్కడ నుంచి దిగివచ్చి మనుషులలోకి దూరిపోయినాయి అని చెప్తుంది అంటే ఇప్పుడు మనుషులల్లో ఉన్నాయి ఇవి ఆఫ్టెన్ यूज्ड ఇన్ కంపోజిషన్ ఓకే బిట్ g1510 లో ఏముందంటే 1510 లో Prolonged form of a primary and defective verb. So, this is 1510. He is saying this exists here. He is saying this exists here. Therefore, we are saying that we are not going to die and we are not going to die. In English, the third group is the rulers. Let's look at the third group. Third group is the third group. ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాదులు లోకనాథులు కాబట్టి మొదటిది ప్రధానులు రెండవది అధికారులు మూడవది లోకనాథులు లోకనాథం అని పేరు పెట్టుకుంటారు లోకనాథులు అంటే ఏంటంటే ఈద్ ఇవి బహు డేంజర్ ఇవి కూడా సరే ప్రతి గ్రూప్ డేంజరే కానీ వాటిని నువ్వు అర్థం చేసుకున్నప్పుడు ప్రార్థనా పూర్వకంగా వాటి ఎట్లా నువ్వు పొరడాలా అనేది ప్రభు నేర్పిస్తాడు యుద్ధం అది మనం ఎఫ్ఎల్ రాష్ట్ర పత్రికలో దీర్ఘంగా అక్కడ ఏముందంటే ద రూలర్స్ ఆఫ్ ద డార్క్నెస్ ఆఫ్ దిస్ వరల్డ్ లోకనాథులు అంటే ఈ లోకాన్ని పరిపాలించే వాళ్ళు అని అర్థం కాబట్టి జేమ్స్ నంబర్ జేమ్స్ ఫ్రాంగ్స్ జీ టూ ట్రిపుల్ ఎయిట్ చూస్తున్నా నేను జీ టూ ట్రిపుల్ ఏముందంటే ఏ వరల్డ్ రూలర్ అనుంది అంటే ఈ లోకాన్ని పరిపాలించేవాడు అనర్థం కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి ఇది మూడవ గుంపు మొదటిదేమో మూడో అకాశంలో ఉంది రెండవది రెండో అవకాశంలో మూడవది మూడో అకాశంలో ఇవన్నీ అక్కడి నుంచి దిగొస్తుంది అక్కడికి పోతుంటాయి దిగొస్తుంటాయి అక్కడ పోతుంటాయి నువ్వు ప్రభు సన్నిధికి పోవాలంటే సేవను పొరతాం ఎక్కాలంటే పరిశుద్ధంగా ఉండాలా నీ చేతులలో ఎటువంటి అపవిత్రత ఉండదు నీ హృదయం అతి పరిశుద్ధంగా ఉండాలా అప్పుడే కానీ నువ్వు దాన్ని ఎక్కలేవని చెప్తుండవు అలసిపోతావు లేకపోతే అంటున్నాడు నిశర్ బరువైపోతుంది దాన్ని పావుగా పోషించుకుంటావు అంటే ఉపాస ప్రార్థనలు ఉంటే ఏమవుతుందంటే నీ ఆత్మ బలపడతా ఉంటది శరీరం బలహీనమవుతూ ఉంటుంది ఈ సీక్రెట్ తెలియదు చర్చ సిస్టంలో ఎందుకు ఉపాసం ఉండాలంటే నీ ఆత్మ శక్తివంతులు అవుతుంటాడు అంతరంగ పురుషుడు ఉంటాడు మరీ బలపడతా ఉంటాడు ఎక్కడ ధైర్యం వస్తుంటుంది ఉపాస ప్రార్థన చేసేవాడికి ఇంకా వాడికి భయం ఉండదు దుష్టశక్తులు వాడిని దగ్గరికి రాలేవు వాడిని ముట్టలేవు అన్నట్టు వాడికి ఇష్టమే ఉండదు నువ్వు ప్ర ప్రార్థన అంటే అబ్బా వీడు ఉపాస ప్రార్థన ఏం చేయాలా అని బలపడతా ఉంటాయి వాటికి చాలా కష్టం అన్నట్టు నువ్వు ఉపాసం ఉంటే కాబట్టి ఈ మూడవ గుంపు రూలర్స్ ప్రపంచాన్ని పరిపాలించేది ఏ వరల్డ్ రూలర్ అని ఉంది ఇంగ్లీష్లో కాబట్టి వరల్డ్ రూలర్ ఈ జీ టూ ట్రిపుల్ ఎయిట్ ప్రాబబ్లీ ఫ్రమ్ ద బేస్ ఆఫ్ జీ ఆర్డర్లీ అరేంజ్మెంట్ ఇవన్నీ ఒక పంక్తులలో యుద్ధానికి పోయినట్లు ఉన్నాయన్నట్టు ఇప్పుడు మీకు అర్థమవుతుంది యుద్ధ భూమి ఇవన్నీ ఆర్డర్గా ఒక దాని పక్కన ఒక నిలబడి రెడీ ఉన్నాయన్నట్టు మంచిగా డెకరేట్ చేయబడ్డాయనట్టు ఇవన్నీ తర్వాత జీ టూ నైన్ జీరో టూలో ఏముందంటే ఫ్రమ్ టూ టు యూజ్ స్ట్రెంగ్త్ వాటికి బలం అంతా అవి వాడతాయంట వాడి ఏం చేస్తాయంట నిన్ను సీజ్ చేస్తాయంట అంటే నిన్ను అరెస్ట్ చేస్తాయి అవి ఇప్పుడు మీకు అర్థమవుతుందా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తున్నాయో రూలర్స్ లోకనాథులు లోకనాదులు మమ్మల్ని అరెస్ట్ చేస్తారు మనకు తెలుసు మనకి ఇవన్నీ తెలిసి ఆత్మలు ఎట్లా అరెస్ట్ చేస్తాయో ఆత్మలను ఎట్లా అరెస్ట్ చేస్తాయి మనుషులలో అరెస్ట్ చేస్తాయి కాబట్టి తేళ్ల రూపకంగా వచ్చి అరెస్ట్ చేస్తాయి ఎంత డీటెయిల్గా చెప్తలేను కానీ మీకు ఒక విధానం నేర్పించేస్తే మీరే వెతుక్కుంటారు వీటన్నింటి తర్వాత మీరు ఇండిపెండెంట్గా తయారవుతారు కాబట్టి సీజ్ ఆర్ రీటైన్ నిన్ను నిన్ను అరెస్ట్ చేసుకొని నీ దగ్గరనే పెట్టుకుంటే అంటే వాడి దగ్గర వాటి దగ్గరనే పెట్టుకుంటే అట్టు హోల్డ్ అనుంది అంటే పట్టుకుంటుంది కీప్ అనుంది రీటైన్ ఆర్ టేక్ అనుంది ఈ మూడవ గుంపు లోకస్తులను అందరినీ వాళ్ళ ఆధీనంలో పెట్టుకున్నాయి బహు డేంజర్ ఇవి కాబట్టి వాటి ఇప్పుడు మనం ప్రేయర్ చేసినప్పుడు మనుషులు వీటన్నిటి నుంచి విడుదల పొందాలంటే ఈ మనిషిని ఏ గుంపు పట్టిందో నీకు తెలియకపోతే ప్రార్థన చేస్తా చెప్పండి వీళ్ళలో ప్రిన్సిపాలిటీ ఉందా వీంట్లో పవర్ ఉందా లేక రూలర్ ఉన్నడా అంటే ప్రధానులు ఉన్నారా అధికారులు ఉన్నారా లోకనాదులు ఉన్నారా ఏ ఆత్మ మనిషిలో ఉన్నట్లు నువ్వు ఎట్లా చూడగలవు ఒకరోజు నేను చూపిస్తా మీరు ఎట్లా చూడగలవు అంటే వాటి యొక్క ప్రవర్తనను బట్టి ఆ మనుషులు దురిన ఆత్మ యొక్క ప్రవర్తనను బట్టి అది మత్స్య కన్యకన లేక నీటి ఆత్మన లేక ఆ అధికారుల లేక ఏమంటాం అవి లోకనాథుల వీళ్ళ గుణగణాలు అర్థం కాకపోతే వాళ్ళకి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళ ప్రవర్తన ఆ మనిషిలో నుంచి బయటకు వస్తాయి కాబట్టి నువ్వు వాటిని గుర్తించగలవు కరెక్ట్గా ఆ పదం పడుతూ లోకనాథ్ గెట్ అవుట్ ఆఫ్ థీమ్ అని ప్రార్థన చేస్తూ చివరిగా చివరిగా తెలుగులో చదువుతాం తర్వాత ఇంగ్లీష్లో చదువుతాం అక్కడికి నపేస్తే వాక్యాన్ని ఆ లోకనాదులైనక ఆకాశ మండలం దురాత్మల సమూహములతోనూ తోను ఇవి సమూహాలు ఇవి దురాత్మల సమూహాలు ఇవి నాలుగు నాలుగు రకాల దుష్ట శక్తులు అవి పంక్తులను నిలబడి ఉన్నాయి ఉన్నాయి ఒక పెద్ద భూమిలో కొన్ని వేల కొద్ది లక్షల కొద్ది లైన్లు అట్లా రూలర్స్ ఇందాక చెప్పేసినట్లు అవి లైన్లో ఉన్నాయంట ఆర్డర్ కావండి అందరినీ బలవంతంగా సీజ్ చేస్తున్నాయి అంటే పని అదనంట అయితే నేను ఇప్పుడు చెప్తలేను మీకు సేవకులని పడగొట్ట ఈ మూడిట్లో ఏవి పనిచేస్తాయి నాలుగిట్లో ఏవి పనిచేస్తాయి కొత్తగా జన్మించిన విశ్వాసులని ఏ ఆత్మలు పడగొడతాయి మతపరమైన జీవితంలో ఉన్నవారిని ఏ ఆత్మలు పడగొడతాయి విశ్వాసుల కుటుంబాలలో కుటుంబ సభ్యులలో ఏ ఆత్మలు దూరుతాయి తర్వాత లాస్ట్కి చర్చ్ సిస్టంలోకి ఏ ఆత్మలు దూరుతాయి మనకు తెలుసు వాడు అక్కడనే ఉండడని వాడు వాళ్ళ మధ్యలోకి వెళ్ళి తెలుసు మనకు వాటికి ఏం సంబంధమే లేదు శారీరకంగా ఉండే మనం సభ్యులమే లేం ఇది ఆత్మీయ పోరాటం మనం ప్రభు ఎక్కడ ఉంటాం మనం అదే అసలైన సంఘం ప్రభు వాళ్ళ మధ్యలోనే ఉంటాడు ఎక్కడ ఉండడైనా కాబట్టి నాలుగవ గుంపు స్పిరిచువల్ వికెడ్నెస్ అని ఉంది ఇంగ్లీష్లో తెలుగులో మటుకు ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం దురాత్మ అంటే స్పిరిచువల్లీ విక్కడ్ విక్డ్ స్పిరిట్ అంటాం దురాత్మని దురాత్మ అంటే ఒక రకంగా అపవిత్ర ఆత్మ కూడా అంటాం మనం దీన్ని అన్క్లీన్ స్పిరిట్ అంటాం అంటే ఇవి ఇవి వచ్చి కూర్చున్నాయి ఇంకా నీ మనసు పిచ్చి పిచ్చి ఉంటుంది నువ్వు ఏది కూడా మంచిగా ఆలోచించలేవు అంత ఇవి అన్ని నాలుగు రకాల దురాత్మలు మనుషులకే రావాలనుకుంటున్నాయి అది ఆశ్చర్యం అవన్నీ వచ్చి మనుషులన్నీ మనుషులు ఏమేమో చేస్తుంటారు ఈ లాస్ట్ గ్రూప్ ఉన్నది ఏది మన రూలర్స్ అంటాం అవి పరిపాలిస్తుంటాయి నీ శరంలోకి పోయి నీ శరణంలోని ప్రతి అవయవాలకి దూరిపోతుంటాయి దూరిపై అక్కడ వాడు రాజ్యం వెళ్తుంటాడు వాటిని మొత్తం ఆ అభయన్ని సమూల నాశనం చేస్తారు వాడు కిడ్నీ ఫెయిల్యూర్స్ లివర్ ఫెయిల్యూర్స్ లంగ్ ఫెయిల్యూర్స్ హార్ట్ ఫెయిల్యూర్స్ వన్ బ్రెయిన్ డెత్ బ్రెయిన్ క్లాట్స్ బ్రెయిన్ డ్యామేజ్ చేస్తుంది వాడికి ఓపెన్ చేయొద్దు డోర్స్ ఈ నాలుగు గుంపులకి నువ్వు డోర్స్ ఓపెన్ చేస్తే నిన్ను బయట లాక్క రావాలంటే ఎంత ప్రయాస్ వస్తుంది సేవకులు ఎంతో ఉపాస ప్రార్థనలు ఉండాల్సి వస్తుంది వాటిని లాక్కరావు వాటి నుంచి బయట తీసుకురావాలంటే కాబట్టి ఇవాటి అన్నిటి నుంచి మనము బహు జాగ్రత్తగా మనల్ని మనం కాపాడుకోవాల అందుకేమన్నా తెలుసా పదమూడవ వర్షంలో అక్కడికి నేను చూపించి క్లోజ్ చేస్తా అందుచేతను మీరు ఇప్పుడు చూడండి మీరు మీరు పోరాడితే ఎన్ని నాలుగు రకాల గుంపులవి దురాత్మలు ఒకటి కాదు రెండు కాదు ఏ ఆత్మతో పోరాడుతున్నాడు ఇదలదు నా జీవితాల్లో నేను మరీన్ స్పిరిట్స్తో చాలా కొట్లాడినా కనీసము నా గ్యాప్ ఉన్న కాడికి ఒక ఫస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నేను కొట్లాడేదంతా ఎన్ని డైరెక్షన్స్ నుంచి వచ్చినాయి అవి నా లైఫ్లో ఇప్పుడు అవి నన్ను ఏం చేయలేవు ఇప్పుడు నన్ను అవి చేయలేవు ఎందుకంటే నేను చచ్చిన వాళ్ళ లాగానే ఉంటా వాళ్ళని నన్ను తిట్టినా అవమానపరిచిన నేను బిల్కుల్ నైట్ తీసుకుంటా కాబట్టి సరే నేను అంత ఓపెన్గా ఇప్పుడు నేను చెప్పాను ఒకరోజు చెప్పేసినా కూడా నేను వీటి అన్ని పబ్లిక్ మీటింగ్లో ఇప్పుడు నేను చెప్పలేను లేదు కాబట్టి కాబట్టి వీటిని ఎదుర్కోవాలంటే నువ్వు ఏం చేయలేం పదమూడవ వర్షంలో అందుచేత మీరు కొట్లాడేది ఈ నాలుగు రకాల దురాత్మ సమూహాలతోని కాబట్టి మీరు బాగా అర్థం చేసుకోండి క్రిస్టియన్స్ ఈ నాలుగు దురాత్మలతో కొట్లాడడం చేత కాకపోతే చేస్తారు వాళ్ళకి అందుకే అనారోగ్య పాలైతూ ఉంటారు ఆ విక్రిడ్ మనకు తెలుసు అపవిత్రాత్మలవి దురాత్మ అంటే అపవిత్రాత్మ ఆ అన్క్క్లీన్ స్పిరిట్స్ వచ్చి కూర్చుంటే ఆ గెరసనీయ ప్రాంతంలో వాడు వాడిలోకి దూరినాయి అవన్నీ అపవిత్ర ఆత్మలు దూరి వాడి శర్రాన్ని గాయపరుచుకుంటున్నాడు వాడు పాపం తిండి లేదు తిప్పలేదు వాడికి వాడికి యాంగ్జైటీ డిప్రెషన్ స్కిజోఫ్రీనియా ఇవన్నీ దురాత్మలు వాటి పేర్లు అవి ధైర్యం ఉండదు చెప్పడానికి మెంటల్ హాస్పిటల్కి పోతే ఆ పేర్లన్నీ దురాత్మలే అవి తెలియకుండా డాక్టర్లు ఆ పేర్లు పెట్టుకున్నారు వాటికి కానీ దురాత్మలే నేను దురాత్మ మాట్లాడుతుంటే వింద నేను నువ్వు ఎవరు అంటే నేను ఫలాని మెంటల్ ఇల్నెస్ అని చెప్పింది అది పేరు చెప్పింది నువ్వెవరు అంటే నేను స్కిజో ఫ్రీని అంటుంది అరప్పుడు నాకు వెలిగింది అరే వీటన్నిటికీ ఈ పేర్లు మనుషులకు వరకు తెలిసినాయి కానీ ఇవి దురాత్మల ఏ మనిషికి ఏ డాక్టర్ గెలకపోయానే ఏ పాస్తలకు తెలకపోయానే నేను అందుకే ప్రేరు చేస్తే ఆ రోజు నుంచి అవి తెలుసుకున్న రోజు నుంచి Appear with the Gaddis Ramachan. Schizophrenia spirit depart from Him. Anxiety spirits depart. Depression spirits depart from them. In the mighty name of Jesus the Christ. You are not saying that you are not saying that you are not saying that you are not saying that you are not saying that you are not saying that. ఆపద్దిన నేను క్లోజ్ చేస్తా వాక్యం ఇక్కడికి పదమూడవ దిన వచనం అందుచేత మీరు పోరాడితే నాలుగు రకాల సమూహాలు కాబట్టి అందుచేత మీరు ఆపద్దిన మందు ఇప్పుడున్నది మీరు ఆపద్దినాలే కదా ఆపద్దిములు బహుజాగ్రత్తండి ఆపద్ది మందు థర్టీన్త్ వర్స్ ఇంగ్లీష్లో ఏముందంటే ఈవిల్ డే అని ఉంది అంటే ఈవిల్ డే అంటే కష్టాల కాలంలో చికటి కాలంలో ఈ వెళ్ళి అంటే చీకటి కాలం అంటే ఎక్కడ చూసినా సమూలంగా భ్రష్టత్వం ఇంగ్లీష్లో లాలెస్నెస్ అంటాం ప్రపంచం అంతటా భ్రష్టత్వం సంభవించినాకనే ప్రభురా అక్కడ మనం చూస్తాం మాకు తెలుసు మొదట భ్రష్టత్వం సంభవించిన చివం రాసిన పత్రికల పౌలు జ్ఞాపకం చేసిండే అది మనం చూసినాం కొంతకాలం కిందట కంప్లీట్ పతనం నైతిక విలువలు కంప్లీట్ గా పడిపోతాయి ఈ లోకంలో ఆ దినమున నువ్వు అంటే అవి బహు విజృంభించి బయటకు వస్తాయి ఆ దినమున వాటిని నువ్వు కండ్లతో చూస్తావు నీ కండ్లకి కనిపిస్తాయి గెహాజీకి చూపించిండు దేవుడు గెహాజీ కళ్ళకి చూపించిండు ఆ స్పిరిట్స్ ని దేవుడు తలని చూపించిండు నీ కండ్లకు కూడా అవి కనిపించే రోజు మనం సిద్ధమవుతున్నాం మీరు డైరెక్ట్ గా వాటిని మీ కళ్ళతో చూస్తారు మీ సేవలో మీరు స్టేజ్ మీద నిలబడ్డప్పుడు ప్రజలలో ఈ ఆత్మలు ఎక్కడున్నాయో నీకు కనిపిస్తా ఉంటాయి ఆ టైంకి నువ్వు సిద్ధపడుతున్నావు మరి జాగ్రత్తగా నువ్వు జీవించడం నేర్చుకోవాలా ఎందుకంటే అవి చూసినవంటే నువ్వు ఆయన మహిమలోనికి ప్రవచించిన వాడు ఆయన మహిమలోనికి ప్రవచించిన ప్రత్యక్ష పరచబడిన దేవుడి కుమారులం కాబట్టి మనకు అవన్నీ ఉంటాయి కానీ అవి చూసి కూడా నువ్వు తప్పు చేస్తే మటుకు నేను అమాంతంగా తీసేస్తాడు దేవుడి లోకం నుంచి కాబట్టి ఒక రీతిగా అవి చూడకపోవడమే నువ్వు బ్రతుకుతున్నావు ఇంతకాలం కానీ అవి చూసి నువ్వు సరిగ్గా సరైన విధానంగా సేవ చేయకపోతే పోతాం కాబట్టి అందుచేతను మీరు ఆపద్యన మందు వారిని ఎదిరించుటకు మీరు ఎదిరించాలా మీరు నేర్పండి మీరు ఎక్కడెక్కడ ప్రార్థనలు చేస్తున్నారో ఆ ప్రజలకి నేర్పండి ఎదిరించడం నేర్పండి ప్రతిసారి బ్రదర్ సిస్టర్సే పోతారా దయలు వెళ్ళగొట్టనీ రోగులను శ్వాస పరచడం కొరకు ఇండిపెండెంట్ గా చేయారా చాలా మంది సేవకులు మనుషులు నా దగ్గరికి రావాలా నేను ప్రార్థన చేస్తే విడుదల పొందాలా అని కోరుకుంటారు కానీ మనం అట్లా కాదు ప్రతి ఒక్కరిని ఇండిపెండెంట్ గా చేసేస్తాం నువ్వు విడుదల పొందు అనేకులకు అది ప్రకటించు ప్రతి ఒక్కరిని నువ్వు యుద్ధశ్వరులుగా తయారు చేయాలా అదే మన పరిచర్య సమస్త జన్లను శిష్యులుగా చేయమన్నాడు వేసుకురావు ఆయన చివరి ఆజ్ఞ అది మనం చేస్తున్నాం ప్రిపేర్ చేస్తున్నాం అందరినీ ట్రైన్ చేస్తున్నాం స్టార్టింగ్ ప్రార్థనతో నేర్తున్నాం ప్రార్థన లేకుండా మనం ఏం చేయలేం ఎందుకంటే చివరికి వచ్చేది కూడా ప్రార్థనే అంటాడు ఈ వాక్యాలలో నువ్వు సర్వంగా కవచం ధరించుకున్నప్పుడు లాస్ట్ది ప్రార్థన అంటాడు కాబట్టి నా పది వారిని ఎదిరించినకు సమస్తము నెరవేర్చిన వారై ఇప్పుడు చెప్పండి ఏం నెరవేరుస్తున్నారు సమస్తం సమస్తము నెరవేర్చడం అంటే ఏం చెప్పండి మీరు వెతుక్కోండి ఒక దినం నేను చూపిస్తే వీటన్నిటినీ సమస్తంను నెరవేర్చిన వారై అంటే నీకు బయలుపరచబడ్డ ప్రతి వాక్యం నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటున్నావు సమస్తం నీకు అర్పించబడ్డ సేవని నువ్వు సమస్తం నెరవేర్చిన వాడవై నిలవబడకు శక్తిమంతుల ఉన్నట్లు బాగా చేసుకోండి నిలబడల ఆ సైతానికి ఎదురుగా వాని అనుచరులకు ఎదురుగా ఆ నాలుగు రకాల గుంపుల సమూహాలకి ఎదురుగా నువ్వు నిలబడలకు శక్తిమంతుల ఉన్నట్లు దేవుడిచ్చి సర్వంగా ఇప్పుడు నేను ఒక క్లూ ఇచ్చేసి మిమ్మల్ని ముగిసి ఈ వాక్యాన్ని క్లోజ్ చేస్తా తన నుంచి అరికాల వరకు ఈ కవచం ధరించుకోకపోతే ఏమవుతుందో నేను చూపిస్తా సరే ఫస్ట్ పాయింట్ తన నుంచి అరికాల వరకు ఈ కవచం ధరించుకోవాలి యుద్ధం పెట్టాడు అది ఏందనేది మనకు తెలుసు సర్వాంగ కవచం అనేది మనకు తెలుసు మొదటిది సత్యము దట్టి నడుముకు బెల్ట్ సత్యం దట్టి దట్టి అంటే బెల్ట్ దాని తర్వాత నీటి అనే మైమరువు అంటే ఛాతి భాగం ప్రొటెక్ట్ చేయడం కొరకు అది బ్రెస్ప్లేట్ అంటే ఇంగ్లీష్ లో మైమరువు నీ ఛాతి భాగాన్ని కవర్ చేస్తాదంటే నీ ఛాతి భాగాన్ని వాడు కొట్టుకుంటా వాడి బాండలతో తర్వాత సత్యం అనే ఇవిటి ఎందుకు బెల్ట్ని సత్యంతో బోలుస్తున్నాడు అది ఎక్కడ కట్టుకుంటాము నడుముకి కట్టుకుంటాం కదా మళ్ళీ నడుముకి సత్యము ఏంది ఎందుకు చెప్తున్నాడు బెల్ట్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు దాని తర్వాత ఛాతి భాగం ఎందుకు నీతికి సంబంధించింది తర్వాత మూడవది నీ పాదములకు సమాధాన సువార్థ వలనైనా జోడు సమాధాన సువార్త వలనైనా సిద్ధ మనసును జోడు సిద్ధ మనసు జోడు సిద్ధ ఉండే జోడు అంటే నువ్వు చెప్పలేసుకుంటే రెడీగా ఉండవు అన్నట్టు తర్వాత విశ్వాసమను డాలు లెఫ్ట్ హ్యాండ్ తోని లెఫ్ట్ హ్యాండ్ కూడా చాలా ప్రాధాన్యత ఇచ్చింది దేవుడు లెఫ్ట్ హ్యాండ్ తోని విశ్వాసమైన డాలు పట్టుకుంటావు రైట్ హ్యాండ్తోనేం చేస్తావు దేవుని వాక్యమనే ఖడ్గం ఆత్మ కడ్గములు పట్టుకుంటావు లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ తర్వాత రక్షణను శిరస్థానం తలకి హెల్మెట్ అంటాను ఇంగ్లీష్లో హెల్మెట్ ఆఫ్ శాల్వేషన్ అని ఇంగ్లీష్ లో రక్షణను శిరస్థానం నీ తలకి రక్షణ ఇచ్చిండు నీ తలకి రక్షణ తర్వాత నీ రైట్ హ్యాండ్ దేవుని వాక్యం ఇచ్చిండు నీ లెఫ్ట్ హ్యాండ్ విశ్వాసం ఇచ్చిండు నీ కాళ్ళకి సిద్ధ మనసు ఇచ్చిండు అది సువార్తకు సంబంధించింది సమాధాన సువార్తకు సంబంధించింది దాని తర్వాత నీ జాతి భాగానికి నీతినిచ్చిండు తర్వాత నీ నడుముకి సత్యాన్ని ఇచ్చిండు ఎందుకో తెలుసా ఇవి మీరు జస్ట్ ఇట్లా వింటున్నారు చదువుతున్నాడు కానీ ప్రతి ఎక్ నీ నడుముకి వాడు బడాలు కొడతాడు నీ ఛాతికి బడాలు కొడతాడు నీ తలకి బాణాలు కొడతాడు నీ లెఫ్ట్ హ్యాండ్కి నీ రైట్ హ్యాండ్కి బనాలు కొడతాడు నీ కాళ్ళకి బా వాడు కొడతాడు వాడి బాణాలు ఆత్మని అవి వచ్చి తగిలిని అనుకోండి నీ కాల్కి నీ కాల్కి అది అది వెళ్ళిపోతుంది పారాలిసిస్ అయిపోద్ది కాలు అది పని డాక్టర్ దగ్గర పోతే అది విన్నది నువ్వు దాన్ని కవర్ చేసుకోలేదు అవి నేను చెప్తా తనలో ఎట్లా కవర్ చేసుకుంటాం కాళ్ళని ఎట్లా కవర్ చేసుకుంటాం నడుముకి ఎందుకు సత్యం కావాలా నడుముకి ఎందుకు చెప్పండి సత్యం ఇవన్నీ మనం బహుదూరం తేలిక చూస్తాం చివరికి ప్రార్థన అది మనం పదమూడవ ఏడవది సర్వంగ కవచంలో పద్దెనిమిదవ వచనం చివరి ఆత్మ వలన ప్రతి సమయం ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపనను చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండు యుద్ధంలో కాదు ఇది యుద్ధం కదా నేను చెప్పిన గతంలో మొత్తము అన్నీ కవచం ధరించుకొని తల నుంచి మో వరకు అంతా ధరించుకొని మోకళ్ళ మీద ఉండాలి ప్రార్థనకి అది యుద్ధం అంటున్నాడు ఇక్కడ అది అర్థం చేసుకోవాలి నువ్వు కవచం మీద ఉండమంటున్నాడు అంటే మోకాళ్ళ మీద ఉండడమే యుద్ధము ఎవడు మోకాళ్ళ మీద ఉండడో వాడికి యుద్ధం రాదు నువ్వు ప్రార్థన చేయడం మానేసినావంటే నువ్వు యుద్ధంలో నుంచి పిరికి పందేలాగా పరిగెత్తిపోయినావు పిరికి వాడివి పిరికి దానివి వెనకడికి యుద్ధంలోకి వెళ్ళి ఇస్కేప్ వేస్తే సిగ్గు శరం లేని వాడు అనేటోళ్ళు ఇంట్లో అవమాన పరుస్తారు వీధులలో అవమాన పరుస్తారు వాళ్ళు నేను విన్నా వాళ్ళ మాటలు అరే ఎందుకన్నా వచ్చిన రా వాపసు అనవసరంగా యుద్ధంలో చచ్చిపోయినా మంచిగా ఉండేది యుద్ధంలో పోతే వీర వచ్చేది దాన్ని యుద్ధం వాడలేక వాపస్ వస్తే వీళ్ళందరూ తిడుతున్నారు దీనికంటే సావే కదా అని మళ్ళీ తిరిగి యుద్ధానికి యుద్ధం గెలిచిన వాళ్ళు అన్నారంట దాన్ని ఎదుర్కొంటాడు గాయాలైనా ఎదుర్కొంటాం యుద్ధాల దాలు అవుతుంటాయి ఇదే ఆత్మీయ పోరాటం అంటే తెలుస్తుంది అప్పటి నీ ఈ ఆత్మీయ పోరాటంలో వాడు ఒక్కసారి ఇంకా వాడికి ఈ లోకం మీద ఏముండదు వ్యామోహం ఇటీ పరిస్థితులు ఒక్క వాక్యం చూపించి ముగించేస్తే ఇంకా ఈ కవచము ధరించుకోకపోతే నీ పరిస్థితి చాలా న్యాయంగా ఉంటుందని చెప్తున్నాను వాక్యం తర్వాత నేను పాజిటివ్గా చెప్తాను ఈ కవచం ధరించుకున్న మనకి ముఖ్యంగా నేను కేబిపీఎం గ్రూప్లు ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను యశా గ్రంథం యాభై అధ్యాయం పది వచ్చడం మనకు తెలిసిందే వాక్యం కానీ ఎప్పుడు కూడా దాని క్రమంగా మనం చూసుకోలేదు అదేమంటుందంటే నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వారు దిల్లదు అక్కడికే వాక్యం దాని తర్వాత చదవడం అందుకే పోగొట్టుకుంటారు సత్యం బెల్ట్ బెల్ట్ లూజ్ ఉంటే అడగొడతాడు వాడు నీ బెల్ట్ టైట్ చేసుకోవాలా నీ బెల్ట్ని సరి చేసుకోవాలా లూజ్ అయిపోతుంది అది సత్యం పోగొట్టుకుంటున్నావు నువ్వు దాన్ని టైట్ చేసుకో నీ తలకున్న హెల్మెట్ లూజ్ అయిపోయింది బెల్ట్ ఊడిపోయింది అది పడిపోతుంది యుద్ధంలో ఎగురుతప్పుడు పరిగెత్తప్పుడు నీ చెప్పులు సమాధానకరమైన సువార్థకు సంబంధించినాయా సమాధాన సువార్థ వలైన సిద్ధ నీకు నీ ఎడమ చేతిలో విశ్వాసం అనే డాలు ఉందా లేదా విశ్వాసము ఎడమ చేతికి సంబంధించింది అన్న విషయం మీరు అర్థం చేసుకోండి ఎడమ ఎడమ అంటే లెఫ్ట్ కదా ఎడమ చేయి చాలా బలహీనంగా ఉంటుంది బాగా అర్థం చేసుకోండి దాంట్లో స్ట్రెంత్ ఉంటుంది అక్కడ యుద్ధం అయితే చూడండి నేను చెప్తున్నా ఆ యుద్ధం నుంచి గెలవడం చాలా కష్టం వాడు నీ నీ నీ చేతిలో ఉన్న ఆ డాలు నీ చూస్తాడు వాడు అంటే నీ విశ్వాసము నిన్ను ప్రొటెక్ట్ చేస్తుంటుంది వాడి బాణాల నుంచి వాడు కొట్టిన బాణము నీకు తగలకుండా నువ్వు దాంతోనే కాపాడుకుంటుంటావు అంటే వాడి నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట బాణము దాన్ని ఎదుర్కోవాలంటే నీకు విశ్వాసం ఉండాలా దాన్ని పట్టుకోవాలా ప్రతి క్షణం నువ్వు వాక్యాన్ని వాడతా ఉండాలా అప్పుడే దాన్ని ఎదుర్కోగల లేకుంటే పడిపోతావు అది వచ్చి తగుతుంది ఎక్కడున్నా నీ బాడీకి కథం అక్కడ నీకు రోగాలు వచ్చేస్తాయి కాబట్టి ఈ కంప్లీట్ నువ్వు ఈ కవచం ధరించుకుంటే నీకు విరుద్ధంగా రూపింపబడిన ఏ ఆయుధం అంటే ఆల్రెడీ నీకు విరుద్ధంగా రూపింపబడ్డాయి ఈ ఆయుధాలు మరీన్ స్పిరిట్స్ అవి ప్రిన్సిపాలిటీస్ అంటము రెండవది అధికారులు మూడవది శక్తి పవర్స్ నాలుగవది రూలర్స్ లోకనాథులు దాని తర్వాత నాలుగవ గుంపు ఎవరు చెప్తారు దురాత్మలు ఆకాశ మాండల దురాత్మలు నాలుగు గుంపులు ఇవి వీటి ఆయుధాలు వాటి దగ్గర ఆల్రెడీ రూపించబడ్డే ఆయుధాలు దేవుడి బిడ్డలకు వ్యతిరేకంగా ఆయుధాలు రూపించబడ్డాయి ఆల్రెడీ ఇప్పుడు కేవలం మన మీద పడనికే ప్రయత్నిస్తుంది కానీ ఇది గ్రహించినప్పుడు నువ్వు యొక్క విశ్వాసమైన డాలును పట్టుకొని వాటిని అన్నింటినీ కూలగొట్టాల అవి వర్దిలవు మీద పడతాయి అని పడిపోతాయి వర్ధిలవు అంటే విజయం పొందవాలి అయితే నువ్వు పని ఏంది సర్వాంగ కర్షం తెరుచుకున్న వాళ్ళు ఇవి నీ మీద పనిచేయవు బ్రదర్ మంచులు మంత్రాలు చేస్తారు బ్రదర్ మా మీద అంటారు నీ మీద మంత్రాలు పనిచేయవు నేను చెప్తున్నా కే్రదర్ సిస్టర్స్ మీద మంత్రాలు పని చెయ్యవు నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా ఎవడు వీడు మేము పంపించిన దయ్యాలని వాపస్ వెళ్ళగొడుతుంది ఎవడు వీడు అని మంత్రగానలే వచ్చారు నా వాళ్ళు నన్ను ట్రై చేయడానికి ఎంతో ప్రయత్నిస్తారు ఎంతో ట్రై చేసినారు కానీ వాళ్ళ వల్ల కాదు ఒక అగ్ని వచ్చి వాళ్ళని కాల్చివేస్తుంది ఎందుకు వచ్చిన తన బ్రెండ్ వదిలేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళ దగ్గర ఉన్న వేరే ఉందని వాళ్ళ దగ్గర కూడా తెలియదు ఇది నువ్వు ఈ యుద్ధము పోరాడాలా తర్వాత ఏమంటుంది తెలుసా నేను దాంతో ముగేస్తా న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఈ ఆయుధాలు ఏంది నీకు వీరదగా రూపింపడిన ఆయుధాలు ఏం తెలుసా దోషారోపణ నీ మీద దోషారోపణ చేయని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు వాడిట్లా వీడిట్లా వాడిట్లా వీడిట్లా సిస్టర్ ఇట్లా బ్రదర్ ఇట్లా అందుకే నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాల ఉంటారు కావద్దు ఎక్కడికి ప్రతి వానికి ఇప్పుడు ఏం చేస్తావంట ఆ గుంపులకి నువ్వు ఏం చేస్తావు చూడు ఇక్కడ ప్రతి వానికి నీవు నేరస్థాపన చేద్దువు చేసేదవు నువ్వు ఈ చీకటి శక్తుల మీద తీర్పులు తీరుస్తావంట అంటే వాడు కూడా వాడి ఆయదాలు నోటి ద్వారానే వస్తాయి అందుకే అబద్ధోధ వినద్దు నువ్వు దూరం వెళ్ళిపోవాలా ఎంత మంచిగా ఉన్నా అవి ఆయుధాలన్న విషయం నువ్వు అర్థం వచ్చి విలువర్షన్ ఎట్లా పడగొడతాడు సైతానంటే వాడు తెలిసి వీడు వ్యామోహానికి పడాడు శరీర వ్యోహానికి పడిపోడు స్త్రీ వ్యామోహానికి పడిపోడు ధన వ్యమోహానికి పడిపోడు వీణి పడగొట్టాలంటే వీనికి వీని మీదికి నేను నా ఆయుధాలు వాడాలా ఏం ఆయుధాలు వాడాలా అబద్ధ బోధ అబద్ధ ప్రవచనాలు అబద్ధ దర్శనాలు ఆ రూపం నేను దూరు చేసి పడగొట్టేస్తాను ఎందుకంటే నీకు కూడా అది ఇష్టం కదా నేను అన్ని తెలుసుకోవాలా మర్మాలు తెలుసుకోవాలని ఆశ ఉంది ఆ ఆశలో నువ్వు ఏం చేస్తున్నానంటే ప్రభుత్వ సన్నిధిలో గడపకుండా అటుటి పరిగెత్తిపోయి పోగొట్టుకుంటావు కాబట్టి నీ మీదికి దోషరూపం చేసే ఈ నాలుగు దురాత్మల మీద నువ్వు నేరస్థాపన చేసేదావంట అంటే తీర్పు దిస్తావు ఒకరోజు ఎట్లా నీ నోటి ద్వారా నేరస్థాపన చేయాలా నేను చెప్పిన మీకు అనేకసార్లు సైతాన్ల మీద నేరస్థాపన చేయాలా మీరు మీకు ఇచ్చిన అధికారం నువ్వు చెప్తున్నాను ఆగ్పిస్తా సైతాన్ని నువ్వు విడిచిపెట్టకపోతే నేను నేరస్థాపన చేస్తాది నీ మీద డిసైడ్ చేసుకో నీకు ఇంకా నేను కౌంట్ చేస్తా నేను త్రీ కౌంట్ చేస్తాను వన్ టూ త్రీ మొత్తవా నేరస్థాపన చేయమంటావా నేరస్థాపన చేస్తే రివర్స్ కాదు నీకు తెలుసు టెంపరీగా విడిచిపెట్టుపోతావా వెళ్ళిపో మళ్ళా తిరిగి రావద్ది ఇవ్వండి మంచి దగ్గరికి లేదంటే నేను నేరస్థాపన చేస్తే నువ్వు శాశ్వత నరకానికి వెళ్ళిపోతావు ఇంకటి నాకు అధికారం ఇచ్చింది దేవుడు దేవుడు ఏమంటుండంటే న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చెయ్యు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవ యహోవా యొక్క సేవకుల నీతి నా వలన ఇది వారి స్వాస్థ్యము కాబట్టి దేవుడికి అధికారం ఇచ్చిండు నీకు హక్కు ఇది నీ ప్రాపర్టీ ఇది వారి మీద నేర స్థాపన చేస్తావు వాటి ఆ దురాత్మ సమూహాల మీద అది ఎవరి వల్ల కలుగుతుంది ఏసు ప్రభు వల్ల కలుగుతుంది అంటాడు యహోవ సేవకుల నీతి నా వలన కలుగు ఇది వారి స్వాస్థ్యం ఇదే యహోవ వాక్ కాబట్టి నువ్వు నోటిని ఎట్లా వాడుతావు సైతానికి విరుద్ధంగా ఆ నాలుగు సమూహాలకు విరుద్ధంగా ఇది పురా ఇది పోరాటం ఇది పోరాటంలో తెలిసింది ఆత్మ ఏ ఆత్మలో నీకు తెలిసిపోతా ఉంటాయి వాటి ప్రవర్తనాన్ని బట్టి వాటి కండ్లను చూడలే చూడడానికి చూసి తెలిసిపోతుంది నీకు తెలిసిపోతే ఆ అనుభవాలకు నీ ప్రార్థన చేస్తాను కళ్ళు చూసుకొని పరిశుధ్ర వాళ్ళు తండ్రి మీరు వదనాలనైనా ప్రభావ నేనా మీ చిన్న యొక్క అవకాశాన్ని బట్టి మరోసారి మీకే వనలుగా అర్పించుకుంటున్నాం తండ్రి ఇవి నాలుగు రకాల సమూహాలని మీరు మాకు చూపించినారు వీటితోనే మేము కొట్లాడాలంటున్నారు ప్రభావ ఇవేమో మమ్మల్ని మీద మా మీద దోషారోపణ చేస్తున్నాయి వాటి ఆయుధాలు కానీ మీరు మాకు ఎన్నిసార్లు చూపించినారు లక్ష నలభై నాలుగు వేల మీద ఎటువంటి నింద లేదు అని వారి లో ఎటువంటి అబద్ధము లేదు అని మీరు మాకు చూపించినారు నాయన స్త్రీ సాంగత్యంలో అపుతులు కానీ వారు వీళ్ళు కన్యకలు అని చూపించినారు స్త్రీ సాంగత్యంలో కన్యకలు ఎట్లా అపుతులు కాదు కన్యక కూడా స్త్రీనే కదా ఇది అర్థంగానే స్థితిలో మీరు మాకు చూపించినారు ప్రభా లక్ష నలభై నాలుగు వేల మీరు బుద్ధి గల కన్యకలగా మార్చుకున్నారు ఆ బుద్ధి లేని మహాబబులంతో ఆ స్త్రీతో ఎటువంటి సాంగత్యం లేకుండా బహుదూరంగా తీసుకెళ్ళిపోయినారు ఇష్టాత్మల సమూహాల మీద మమ్మల్ని నేరా స్థాపకులుగా మీరు తయారు చేసినారు మాకు మీ యొక్క నీతిని మాకు అనుగ్రహించినారు మేమేమి చివరి రుణం చెల్లించుకోలేం మా జీవిత వీటిని మేము పాటిస్తాం ధైర్యంగా సమాధాన పడకుండా అటువంటి కృపా భాగ్యాన్ని మాకందరికి అనుగ్రంచమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించుతున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభు అయిన ఏసు క్రీస్తు యొక్క కృప సమాధానం నడిపింపుడు మనందరికీ ఈ సాధకాలం తొడేండును గాక ఆమెన్ అందరికీ ప్రైజ్ లో